శంకర భగవత్పాదుల వారు ఆ పిమ్మట వైరాగ్య నిరూపణము వైరాగ్య నిరూపణాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు అంతస్త్యాగో బహిస్త్యాగో విరక్తయుజే త్యజంతర్బిసంగం విరక్తస్క్ష విరక్తితో నిండిన అంటే మమతా అనురాగాలు లేని సాధకుడు మాత్రమే అంతరంగంలోనూ బయట కూడా సన్యాసి కాగలడు అటువంటి సాధకుడు మాత్రమే మోక్షం కోసం అంతర్గతమైన బాహ్యమైన బంధాలన్నింటినీ తివేస్తాడు బహిష్ విషయసంగమాది విరక్తీత్యక్తునిష్ి వైరాగ్యంతో పరబ్రహ్మంలో సుప్రతిష్టమైన సాధకుడు మాత్రమే శబ్దరూపరసాదులతో సంఘాన్ని అహంకారాదులతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టగల సమర్థుడు వైరాగ్యబోధ పురుషస్ పక్ష విజానీ విచక్షణత్వం విముక్తి సౌధాగ్రలతాధిరోహణం తాభ్యాం వినాయ్యతరేణ సిద్ధ్యే ఆకాశంలో ఎగిరే పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో అట్లాగే వైరాగ్యం వివేకం ఈ రెండు అనేవి సాధకుడికి రెండు రెక్కల వంటివి वटि सहायन तोने साधकड़ विमुक्ति सौधाने अरोहितगल अत्यवैराग्यवत सृढ़ प्रबुद्धतत्व बंध मुक्तिर्मुक्ता నిత్య సుఖానుభూతి అత్యంత వైరాగ్యం కల వాళ్లకే సమాధి లభిస్తుంది సమాధిలోనే నిరాఘాటమైన సత్య సాక్షాత్కారం లభిస్తుంది అటువంటి సాధకుడు మాత్రమే బంధనాల నుండి స్వేచ్ఛ పొంది నిత్యానంద పదాన్ని చేరతాడు వైరాగ్యాన్న పరం సుఖస్ జనకం పశ్యామి వశ్యాత్మన తచ్చే శుద్ధతరాత్మోధసం స్వాజ్య సామ్రాజ్యధుక్ ఏ తద్వారజస్రముక్తియమస్మాత్ పరం స్పృహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే ఇంద్రియ నిగ్రహం ఉన్న సాధకునికి వైరాగ్యం కంటే సుఖదాయకమైంది మరేది లేదు దీనికి ఆత్మసాక్షాత్కారం తోడైతే సర్వస్వతంత్రమైన ఆత్మసామ్రాజ్యానికి దారితీస్తుంది ఇదే మోక్షద్వార కవాటం కాబట్టి అంతరంగంలోనూ బాహ్యంలోనూ వైరాగ్యాన్ని పాటించి ఆత్మయందే నిదిధ్యాసం చేయాలి ఆశా చిన్ధి విషోపమేషు విషయ మృత్యోకృతి త్యక్ జాతిక్రమేష్వీమతి ముంచాతిదూరాత్క్రియా దేదావసతి త్యమణ ప్రజ్ఞాష్మని ధృష్టవాసి నిర్ద్వయపరం బ్రహ్మాసిద్వస్తు విషతుల్యమైన విషయవాంఛను వదిలిపెట్టు మృత్యుకు రూపమైన జాతి కులాశ్రమాభిమతిని అంటే కులం వరణం ఆశ్రమం జాతుల వల్ల జనించే అహంకారాలు వాటికి సంబంధించిన సమస్త కర్మలను దూరం చెయ్యి అనిత్యాలైన అటువంటి శరీర సంబంధితాలను త్యజించి ఆత్మపై దృష్టి పెట్టు వస్తుత దృశ్యప్రపంచానికి నీవు ద్రష్ట సాక్షిమాతృడవు మాత్రమే మనశృంఘలాలను ఛేదించి పరమాత్మవుకము కమ్ము ఆచార్య శంకరులు ధ్యాన నిధి ధ్యాన విధి గురించి చెబుతూ ఉన్నారు ధ్యానవిధి లక్షే బ్రహ్మణి మాన సందృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం స్వే వినివేశ్య నిలతనుశ్చోపేక్ష దేహస్థితి బ్రహ్మాత్మైక్యముపేర్త్యమయతయా చాఖండృత్యా నిశం బ్రహ్మానందరం పిబాత్మని ముదశైకిమైర్భృశం బ్రహ్మవే లక్ష్యంగా ఉంచుకొని ఇంద్రియాలను వాటి వాటి స్థానాలలో నిగ్రహించి శరీర పోషణార్థమైన ఆలోచనలు త్యజించి బ్రహ్మైక్యతను సాధించి తెంపు లేకుండా బ్రహ్మానంద రసాస్వాదన చేయాలి మిగిలిన ఆనందదాయకాలన్నీ డొల్లలే అనాత్మచింతనం త్యక్వా కష్మెలం దుఃఖకారణం చింతయాత్మానమానందరూపం ఎన్ముక్తి కారణం సుఖదాయకము కష్మల పూరితము అయిన అనాత్మచింతనను వదలి పరమానందస్వరూపము మోక్షదాయకము అయిన ఆత్మను ధ్యానించము ఏష స్వయం జ్యోతిరేష సాక్షి విజ్ఞాన కోశే విలసత్యజస్రం లక్ష్యం విధాయైన సమసద్విలక్షణ అఖండ ఆత్మ వృత్తి ఆత్మతయానుభావ స్వయం ప్రకాశకము సాక్షిమాత్రము అయిన ఆత్మ బుద్ధి యొక్క అంతరాళంలో స్థానం ఏర్పరచుకొని భాషిస్తూ ఉంటుంది శాశ్వతమైన ఆ ఆత్మనే లక్ష్యంగా చేసుకొని మిగిలిన ఆలోచనల్ని వదలి ధ్యానం చేయాలి ఏతమ వృత్తి ప్రతయం తరశూన్య ఉల్లేఖయన్విజానీయాత్స్వస్వరూపతయాస్ఫుటం ఇతరమైన ఆలోచనలను చొరనీయకుండా ఆత్మనే ధ్యానిస్తూ దానితో తాదాత్మ్యం చందవలే అత్రాత్మత్వం దృఢీకమాదిషు సంత్యజన్ ఉదాసీనతాదివత్ పగిలిపోయిన కుండల వల్ల ఏ ఉపయోగమూ లేదు దేహము ఇంద్రియాలు అహంకారాదులు పగిలిన కుండల వంటివి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పరబ్రహ్మతో తాజాత్మ్యం చెందుతూ ఉదాసీనంగా స్థిరమైన చిత్తంతో మసలుకో ఆచార్య శంకరులు ఆత్మదృష్టి గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఆత్మదృష్టి విశుద్ధమంతఃకరణం స్వె నివే సాక్షిణ్యవబోధమాత్రే శనైనైలముపానయన్ పూర్ణం స్వేవాన్ విలోకేత్త మనస్సును పవిత్రీకరించి జ్ఞానస్వము సాక్షి మాత్రము అయినా ఆత్మపై కేంద్రీకరించి నెమ్మదిగా మనస్సును నిశ్చలం ఒనర్చి సాధకుడు తన నిజమైన తత్వాన్ని అవలోకించాలి దేహేంద్రియప్రాణమనోహమాదిభి స్వాజ్ఞానక్లుప్తైరఖిళరుపాతి విముక్తమాత్మానమరూపం పూర్ణం మహాకాశమివాలోకే శరీరం దాని అంగాలు ప్రాణాలు మనస్సు అహంకారం మొదలైనవన్నీ అజ్ఞానజనితమైన ఉపాధులు ఆకాశం వలె ఉపాధిరహితము అఖండము అనంతము అయినా ఆత్మపై నిష్టతో ఏకాగ్రం చెయ్యాలి ఘటకలశకుశూలసూచి ముగ్ధైర్గగనముపాదిశతర్విముక్తమేకం వివిధం తథైవ శుద్ధం పరమహమాది విముక్తమేకమేవ కుండలో కలశంలో ధాన్యం నిల్వ చేసే గాదెలో సూదివెజంలో ఇలా విశ్వంలోని ప్రతి వస్తువులో నిండి వేర్వేరు ఆకారాలలో కనిపిస్తున్నప్పటికీ ఆకాశం ఒకటే కాని వేరువేరు కాదు అట్లాగే సృష్టిలోని ప్రతి వస్తువు ఒకే బ్రహ్మ పదార్థంతో చేయబడింది బ్రహ్మాదిస్తంభ పర్యంత మృషామాత్ర ఉపాధయ తూర్ణం స్వమాత్మానం పశ్చేదేకాత్మన స్థితం చరాచరస సృష్టిని సృజించిన బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అన్ని స్థావర జంగమాలు ఉపాధులే కాబట్టి సాధకుడు తనలో గల బ్రహ్మతత్వమే తన నిజతత్వంగా తెలుసుకోవాలి ఎత్ర భ్రాంత్యాకల్పిత తద్వి తన్మాత్రం నస్మా భ్రార్నాశే భ్రాంతిదృష్టాహిత రజ్జుస్తమాత్మస్వ భ్రాంతి వల్ల రజ్జువును అంటే తాడును చూసి సర్పం అనుకుంటాడు వివేకం అనే దీపం వెలుగులో ఆ భ్రాంతి తొలగినప్పుడు రజ్జువు యొక్క నిజరూపం గోచరం అవుతుంది అదేవిధంగా విశ్వం యొక్క నిజస్వరూపం పరబ్రహ్మమేనని వివేకం వల్లనే గోచరం అవుతుంది స్వయం బ్రహ్మా స్వయం విష్ణు స్వయమింద్ర స్వయం శివ స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్యన్న కించ స్వస్వరూపం అవగతమైనప్పుడు వేర్వేరు రూపాలలో ఉన్న బ్రహ్మ విష్ణుమహేశ్వర ఇంద్రాదులే కాక సర్వచరాచర విశ్వము పరబ్రహ్మస్వరూపంగా గోచరిస్తుంది అంతఃస్వయం చాపి బస్వయం పురస్వయమే పశ్చాత్ స్వయం హ్యవాచ్యాం స్వయమప్యుదిత్యా తధోపరిష్టాయమప్యతస్ లోపల బయట పైన క్రింద ముందు వెనుక ఇరు ప్రక్కల అన్ని దిశలా నిండి ఉన్నది ఆత్మయే ఆత్మేతరమైనదేది లేనేలేదు తరంగఫేణ భ్రమబుద్బుదాది జలం యథాతథిదేవదేహాద్యహమం తమేతైకరం విశుద్ధం నీటిలో ఉన్న తరంగాలు నురుగు సుడులు బుడగలు నీటి యొక్క వివిధ రూపాలు మాత్రమే అదేవిధంగా స్థూల శరీరం మొదలు అహంకారం దాక సర్వము చిత్స్వరూపమే అనగా అఖండ విశుద్ధ చైతన్య జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమే సదే వేదం సర్వం జగదవగతం వాంగ్మనసో సతోస్ ప్రకృతి నిస్థివత పృథక్ కి మత్సృ మృత్స్నాయా కలశకటకుంభావగం వద్యష భ్రాంతస్వమహమి మాయా మదిరయా మృత్తికనుండి అంటే మట్టి నుండి తయారైన కుండా భాండం ఘటం మొదలైన పేర్లు వేరైనా అన్నీ మట్టి యొక్క రూపాలే కదా మాయా అనే మదిర కలిగే మత్తు యొక్క ప్రభావం వలనే నేను నీవు అనే తేడాలు తోస్తున్నాయి అదేవిధంగా ఇంద్రియగ్రాహ్యమైన ప్రకృతి పరమాత్మ కంటే వేరు కాదు క్రియాసమభిహారేణయ్యత్ర నాణ్యది శ్రుతి ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాస నివృత్తే శృతివాక్యాలు ద్వైతరాహిత్యాన్ని బోధిస్తున్నాయి అంటే మనకు కనిపించేది అద్వితీయ పరబ్రహ్మ తప్ప మరేది కాదు ఆకాశవనిర్మల నిర్వికల్పం నిస్సీమనిస్పందన నిర్వికారంతర్బిమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్ బోధ్యం పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు అది నిర్మలం పవిత్రం నిర్వికల్పం దోషరహితం నిస్సీమం ఎల్లలు లేనిది నిస్పందనం నిశ్చలం నిర్వికారం మార్పు లేనిది అంతర్బహిశూన్యం లోపలా బయట అనే తేడాలు లేనిది అద్వితీయం రెండు కాదు ఒకటే అదే మనలోని అంతరాత్మ దీన్ని తెలుసుకుంటే దీనికంటే తెలుసుకోదగిన వస్తువు ఏమున్నది వ్యం కము విద్యేత్ర బహుధ బ్రహ్మైవ జీవస్వయం బ్రహ్మైతం ను సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతి బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయ సంత్య బాహ్యా స్ఫు భూయ వసంతి సంతత చిదానంద ఆత్మనైత్రువం ఇంకా విస్తరించి చెప్పటానికి ఏమి ఉంటుంది జీవుడు స్వయంగా బ్రహ్మమే చరాచర ప్రపంచం మొత్తము బ్రహ్మమే కాబట్టే మహాత్ములు తమ బ్రహ్మైక్యతను గుర్తిరిగి దృశ్యమాన ప్రపంచంతో బంధాలను త్రెంచుకొని అద్వితీయ సచిదానంద పరబ్రహ్మమునందే వర్తిలుచున్నారు జిమలమయకూషే అహం ధియోపితా ప్రసభమనిరకల్పే లింగదేహేపి పశ్చాత్ నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణిష్ఠ స్థూల శరీరం వల్ల కలిగే అహంకారాన్ని ముందు పోగొట్టుకో వాయు సమానమైన లింగశరీరం అందుకల అభిమానాన్ని బలవంతంగా తొలగించుకో వేదవాంగ్మయం చేత కీర్తించబడిన పరమానంద స్వరూపమైన బ్రహ్మం నీవేనని గ్రహించి జీవించు భజతి శవాకారజతి మనుజస్ శుచి పరేభ్య సత్క్లేశో జననమరణవ్యాధినిలయత్మానం శుద్ధం కలయతి శివాకారమలం తదే్యో ముతి తదాహస్రుతిరీ శవసమానమైన దేహం మీది అభిమానం పోనంత వరకు జీవాత్మ అపవిత్రుడే జననం వ్యాధి మరణం మొదలైన శత్రువులు ఆ జీవాత్మను బాధిస్తునే ఉంటాయి ఎప్పుడైతే తాను పవిత్రాత్మస్వరూపుడన్న భావన అవగతమవుతుందో అప్పుడు ఈ బాధలన్నీ తొలగిపోతాయి